సిక్స్ లెసన్ ఓన్లీ స్టార్ట్ ఏమండి ఇది ఎవరి ఇల్లు ఇది రాఘవరావు ఇల్లు రాఘవరావు ఎవరండి నా స్నేహితుడు ఓహో అతనే రాఘవరావు అదే అతని గది నమస్కారం అండి నమస్కారం రాముర్తి ఇతను తెలుగు విద్యార్థి వారు వారు రాఘవరావు నాన్నగారు వారి పేరు శర్మగారు వీరు రాఘవరావు అమ్మగారు వీరి పేరు అనసూయ గారు ఏమండి ఇది ఎవరి ఇల్లు ఇది రాఘవరావు ఇల్లు ఇది రాఘవరావు ఇల్లు రాఘవరావు ఎవరండి రాఘవరావు ఎవరండి నా స్నేహితుడు నా స్నేహితుడు ఓహో ఓహో అతనే రాఘవరావు అతనే రాఘవరావు అదే అతని గది అదే అతని గది నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం ఈనెవర్ రామ్మూర్తి నమస్కారం ఈయనవర్ రామ్మూర్తి ఇతను తెలుగు విద్యార్థి ఇతను తెలుగు విద్యార్థి పేరు వినోద్నోద్ వారు ఎవరండి వారు ఎవరండి వారు రాఘవరావు నాన్నగారు వారు రాఘవరావు నాన్నగారు వారి పేరు శర్మగారు వారి పేరు శర్మగారు వీరు వీరు రాఘవరావు అమ్మగారు రాఘవరావు అమ్మగారు వీరి పేరు అనసూయ వీరి పేరు అనసూయ Drills. Build-up drill. Start. Emiti. Yeah, Emiti. Yeah, Peru. Per Emiti. Per Emiti. Me. Me Per Emiti. మీ పేరేమిటి రామ్మూర్తి రామ్మూర్తి ఎవరు రామ్మూర్తి ఈయన ఈయన ఎవరు రామ్మూర్తి ఈయన ఎవరు రామ్మూర్తి సరోజా सरोजा एमिटी। एमिटी सरोजा एमिटी सरोजा इदी। इदे एमिटी सरोजा इधम सरोजा, सरोजा। सब्सिट्यूशन रेल వారు వారు మోహన్ నాన్నగారు కమల వారు కమల నాన్నగారు వీరు గీత అమ్మ గారు జయకుమార్ వీరు జయకుమార్ అమ్మగారు శ్రీధర్ వీరు శ్రీధర్ అమ్మగారు నాగరాజు వీరు నాగరాజు అమ్మగారు రెస్పాన్స్ డ్రెల్ ఇది ఎవరి గది రవి ఇది రవి గది అది ఎవరి ఇల్లు సరోజ అది సరోజ ఇల్లు ఇది ఎవరి కుర్చీ వారు ఇది వారి కుర్చీ ఇది ఎవరి గడియారం సుబ్బారావు ఇది సుబ్బారావు గడియారం ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్ నేను శర్మని వారి పేరు శారద గారు వీరి పేరు సుబ్బరామయ్య గారు వీరు శంకరయ్య గారు వీరి పేరు శంకరయ్య గారు ఇదే నీ గది వారు రామచంద్రరావు గారు వారే రామచంద్రరావు గారు అది నా పుస్తకం అదే నా పుస్తకం అతను మీ విద్యార్థి అతనే మీ విద్యార్థి ఇది స్వరాజ్యంగారి ఇల్లు ఇది మా ఇల్లండి అతని పేరు మోహన్ అతని పేరు మోహన్ రావండి ఆయన ఎవరు ఆయన ఎవరండి